అల్లాహు అక్బర్ ఆ మనిషి సమాధానంలో పలుకుతాడు నీ పట్ల నాకు ఇలాంటి ఆశ ఇలాంటి నమ్మకం లేకుండింది అప్పుడు అల్లాహుతారా ఆదేశిస్తాడు అద్ఖిలూహుల్ జన్ని స్వర్గంలో ప్రవేశింపచేయండి అని ఈ విధంగా మహాశివులారా ప్రవక్త అసలల్లాహు అసల్లో ఒక వ్యక్తిని ప్రామర్శించడానికి వచ్చారు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 నా పాపాలను మన్నించి నా పుణ్యాలను కొంతపాటి పుణ్యాలను స్వీకరించి నా పట్ల కరుణిస్తాడు అన్నటువంటి నమ్మకం ఆశ నాకు ఉంది అప్పుడు ప్రవక్త సలహా అలెస్సలం తెలిపారు మనిషి ఈ చివరి గడియల్లో ఎలాంటి ఆశ అతని ప్రభువు పట్ల ఉంచుకుంటాడో అలాగే అతనికి జరుగుతుంది అని అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి అదేమిటంటే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 اللهم إني أعوذ بك من فتنة النار وعذاب النار وعذاب القبر وشر فتنة الغنى وشر فتنة الفقر والله نركا پريكشا لنندي دانيوكا سنشوبا ميبتلا نندي نركا شكشا نندي مريو سماد شكشا نندي إنكا دانوانتو لميتي داني فتنة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 నేను ప్రవక్త లాంటి దువాలు మాద్ లాంటి దువాలు చదవలేను కదా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైస్లం తెలిపారు ఎందుకు బాధపడుతున్నావు మేము కూడా తషహుద్దులో ఇలాంటి దువాలే చదువుతూ ఉంటాము ప్రవక్త సల్లల్లాహు అలైవలం సహాబాలకు ప్రత్యేకంగా దీని గురించి ఆదేశం కూడా ఇచ్చేవారు ఒక సందర్భంలో సహాబాలతో తావ్వధూ బిల్లాహిమినన్నారు మీరు అల్లాహ్ యొక్క షరుణ్ణ కోరండి నరకాగ్ని నుండి అని చెప్పారు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 నర్కం యొక్క నుండి సమాధి యొక్క శిక్ష నుండి ప్రళయం కంటే ముందు దజ్జాల్ ధర్మాన్ని నశింపచేయడానికి ఏదైతే వస్తాడో అతని యొక్క సంక్షోభం అతని యొక్క ఫితన నుండి మరియు జీవన్ మరణాల సంక్షోభాల నుండి నీ శరణలోకి వచ్చుచున్నాను ఇంకా మహాశైలారా దువా విషయంలో ఎవరైనా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 ఇలా దువా చేస్తున్నారు అటుపక్కనే ప్రవక్త సలహిలం ఆ దువా వింటున్నారు అల్లాహుమ్మీ రసూలిలాహి సల్లాహు అలహి వలం వ బి అబి అబి సుఫియాన్ వీ అహి మువియా నా భర్త అయిన ప్రవక్త నా తండ్రి అయిన అబు సుఫియాన్ నా సోదరుడైన మువియా వీరందరి ద్వారా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 కాన హైరన్ అఫ్దల్ ఇది నీ కొరకు ఎంతో మేలు మరి ఉత్తమంగా ఉండేది ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నరకం నుండి రక్షణకై దువాలు కూడా చేస్తూ ఉండాలి అని సహాబాలకు తర్బీయతు ఇచ్చేవారు తర్ఫీదు చేసేవారు వారికి శిక్షణ ఇచ్చేవారు అందుగురించే హజరత్ అబూహులే అల్లాహో తరణ అనూహు గారి యొక్క జీవితంలో ఏం చూస్తున్నాము ఉదయం సాయంకాలం ప్రతీరోజు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 మరీ అధికంగా ఇంకా ఎక్కువగా నీతో ఆ స్వర్గం గురించి దువా చేస్తూ ఉంటారు స్వర్గాన్ని కోరుతూ ఉంటారు మరియు వారు ఏ విషయంలో భయపడుతున్నారు దైవదూతలు అంటారు ఓ అల్లా నరకం పట్ల భయపడుతున్నారు అల్లా అడుగుతాడు వారు నరకాన్ని చూశారా దైవదూతలు అంటారు లేదు ఓ అల్లా వారు నరకాన్ని చూడలేదు మరి చూస్తే ఏమవుతుంది చూసేది ఉంటే దాని నుండి రక్షణ పొందుటకై నీ ఎక్కువగా నీతో శరణ కోరుతూ ఉంటారు అప్పుడు అల్లా తల ఏమంటాడు ఓ దైవ మీరు సాక్షులుగా ఉండండి నేను వారందరినీ క్షమించాను అని క్షమించాను అని అంటే ఏమిటి భావం నరకం నుండి రక్షణ కలిగించి స్వర్గంలో పంపిస్తాడు ఈష అల్లా అల్లా మనందరినీ కూడా అలాంటి ధర్మ విద్యలో పాల్గొనే సద్భాగ్యం ప్రసాదించుగాక అయితే ఈ విధంగా సమావేశాల్లో ఉన్న ఒంటరిగా ఉన్నా పడుకునే ముందు లేచిన తర్వాత ఎక్కడెక్కడా ఉన్నా మనం స్వర్గం కోరుతూ ఉండాలి నరకం నుండి రక్షణ అనేది కోరుతూ ఉండాలి మహాశివులారా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 మాటి మాటికి చేస్తూ ఉండాలి మాటి మాటికి చేస్తూ ఉండాలి దీనివల్ల మనం నరకం నుండి రక్షణ పొంది స్వర్గవాసుల్లో చేరగలుగుతాము మరియు మనం తోబా ఇస్తిహార్ విషయంలో ఒకవేళ సత్యవంతులమై ఇహ్లాస్తో మన తోబా కూడుకొని ఉంటే దాని యొక్క లాభాన్ని మనం అంచనా వేయలేము సూర ఫుర్ఖాన్లోని ఆయత నంబర్ అరవై నుండి డెబ్బై ఒకటి వరకు మీరు క్షుణ్ణంగా ఆలోచించి గ్రహించి కొంచెం చదివి చూడండి మీ జీవితంలోనే ఒక మార్పు రావచ్చు నిజంగా ఘోరమైన కొన్ని పాపాలను అల్లాహుతాల అరవై ఎనిమిది ఆయతులలో ప్రస్తావించిన తర్వాత మరియు ఆ ఆయతులలో ఆ ఘోరమైన పాపాలకు ఎంత కఠిన శిక్షలు ఉంటాయో ఆ శిక్షల నుండి హెచ్చరించిన తర్వాత దోబ విషయం ప్రస్తావించాడు